కేంద్రం సైశిష్ట ప్రముఖ కవి పండితులు సాధువులను కృతిప్రియములను సుందరములన సంస్థాంధ్ర పదములకు మందిరంలో ముత్తాహారముల వంటి సరళ సంస్కృత సమాసములకు పచ్చి కపురపు పలుసుల తెలుగు పలుసులకు నిలయమయ్యే అలరాడు సకలాంధ పురాణములలో తన విశిష్ట వ్యక్తిత్వం అంతేకాక మూలములు లేని మనవత్తుని శబ్దాలంకారములకు అర్ధాలంకారములకు కావలము పాఠకజున చిత్తము అయక్కాంతకర్షించుకుంది అతను భాగవతం పద్దెనిమిది వేల మూల గ్రంథమును ఇంటి నుంచి గ్రంథము వరకు నిర్ధారపించింది భారత కవులు అతివృష్టిగానున్న భారతములను భూమి నిరుపమానమైన వ్యాసభగన తడు అత్యుత్ పుట్టంబుట్టలువ అంభోలువను అని ఆ సరేపాండి సవిల తీసుకున్నాడు వ్యాసభాగవము తొమ్మిది వేల పద్దెములలో వ్రాసినాడు గ్రంథ సంఖ్య అయిన ముప్పది రెండు అక్షర పరిమాణము దాంతో చూసిన ముప్పై వేలగుతున్నది ఇందువల తొమ్మిది వేల పద్దెమ్ములలో పోతను వ్రాసినవి సుమారు ఎనిమిది పోతన శిష్యులు పూజించారు పోతన యంగాదములో సంస్కృతాంధ మహాకవుల సకల శైలి విన్యాసములను రీతులను సముదీనము మార్చుకున్న అది తనదనిపింపు అనన్య సామాన్యము ఒక శైలి అతనిలో సాక్షాత్కరించింది ఆ శైలి అన్నిటి అందము తనదిగా చేసుకున్నట్టే అంగ ఎస్తి కల్వి ఒక వినోత్సవ వైక్ష్యము చేస్తుంది సర్వాంగ శోభగా పండిత పాముల రంజకమై పరిధవి అబాల గోపాలమును ఆకర్షించినది నభూతో నభవిష్యత్ అనిపించినది పోతన కైతల నమ మృతపు పోతనవలి ముత్యాల పోతనవలి అని పలువురు ప్రశంసించినారు పద్యగత సమసముల కుదల అంత్యపరాసలు లయదత్సరా విన్యాసముల ఎక్కడికక్కడ విభజించబడి మెరసు కనుకరవడి నిర్మించబోతుంది వాతన కేవల పదార్బరమునే ప్రధానముగా భావించటం భావగాంధీని అల్ప పదములలో అనత్వార్థములు పొందుపరచవల్సి కవితాత్మును ప్రదర్శించలో కూడా ఘటకుడు రామకథలోని సుందర పద్యము మర్చినప్పుడవచ్చు అలవాటు కలిని మారుతి లలితానితలాఘవమును లంఠించాను కంచి అంత్యప్రాసులతో పాటు అర్ధగురు కాలసౌందరి కానవచ్చు అలవాటుతో మారుతి అను పదమును వాడి మరుద్ధతి అతని వారసత్వమును పెడుతున్నాడు శబ్దంతో శరీరమును గురించుకొని దూకుటకు ఎగనున్న హనుమని రూపమును కళ్ళతో కట్టించినాడు ఇక విని గణ సంబంధి దాకా దృష్టిని ఆవరించి ఆకాశమును కంటి తరంకితమై అవరి స్థలమును కనరాకుండా రమణీయ సముద్రములు కన్నుల కట్టించినాడు చిన్న కంత పద్యములో ఇన్ని సుందరార్థములు కన్నుల కట్టునట్లు ఇక భక్తిరస సందర్భములలో మూలమ్మ కళ్ళ నిన్నగా ఎన్నో పద్యములు పెంచి వాఠకునికి భక్తి రసానుభూతులు కావాత్మీలు కలిగి కావశేసే కాగవతంలోని భక్తిఘట్టములలో మన ఎన్నెల కానుకో భవములకు మందు శ్రవణానందం ముఖుజనపదం కరిస్తవము పశుఘ్నుడు దక్క చెబులకు తనివయ్య నెలడి చనటి కలడి చెప్పినట్లే పద్యములఘట్టి వ్రాసి భలే పరములు కంజాక్షణకుగాని కాయముడు సంసార జీను మొదలగునవి ఆపద్యములు ంఠుల ముఖములలో అనవరతము జింపింపబడు పద్యరత్నము అష్టమస్కంఠములో మూడవ ఆశ్వాసమున ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై సందర్భమున సుమారు ఇరవది పద్యాలు చెంది అలవైకుంఠపురంలో చిరికింజడు తాటంకాచరణముతో అడిగదనని కడువడిగని మొదలుదాగరా మూడవ పద్యము నుండి నూట పన్నెండవ పద్యము వరకు నిరుతమాన గతితో నరచి నిరంతరము స్వరించదగిన భక్తి సావముతో బండలను భక్తిలో కరిగితూ ఉన్నట్టు వ్రాసి అందరికీ పాడించిన భక్తి రోద్రేకములో ఈ సౌందర్యముయ్రో నిమూర్ణ గతులు విరించి దీముల విందుకంధములోని శ్రీకృష్ణుల వీరామృత ప్రవాహ ఘట్టము దాని కదివేసా పోతన హృదయము అనే ఘటములోని భక్తి నవనీతమునకు మరగి శ్రీకృష్ణుడు అతను ఆడించినట్లు ఆడినాడు పాడించినట్లు పాడినాడు అందరూ ఓయమ్మని కుమారుడు అనే పద్యం పలుక నేర్చడి ప్రతి శిశువునకు పాడనేర్చడి తల్లుడు పాఠమిచ్చడి సాక్షీమతలు ఆంధ్రదేశమం వెళ్లడని తలపడి ఆత్మనివేదన భక్తికి అలవారు యశమత్కంఠములో పోతన భక్తి పరిరక్షించింది అద్వితీయ విషయం వర్తించిన కృష్ణుడు రుక్మీ స్వతంత్ర కావ్యము అనే కథము సత్యభ్రామాయుధమున నాచన సోముని మరియును శంతుల కూర్చులో చిక్కనను మరపించగల సరసమ అలదర్చు తల ఆశ్చర్యమునుకొల్ గజేంద్ర మోక్షములో మూలములకు వన్య దిక్కు వృద్ధుల గజేంద్ర వర్ణనమై కాదు ప్రకృతం తన కుంభముల పూర్ణ తి యువసులకు చెలు పై ఎద పొంగులీగా తలయాన గంభీరతపుతాలక అబలలయాణులు అంజలయంత కొనగా తన కర స్త్రీరని తలగి బాల చురుదొడలు మేఘల దీప్తి తోడు విలువ తన గంధరుచి గోడి తరుణన గంగు ముఖ చంద్ర దీప్తుల ముదివ తన లావణ్య రూపం తలకి చూడ విభేంద్రదకుడు వెంటబడి దాన్ని ఎప్పుడ ముప్పై అయ్యి ఒప్పిన ఇతర స్థితి లేకుండా ఇద్దెన్నే నీను చూపి చూపి పోతన భాగవత వైశిష్టము వేణోళ్లు చాటవచ్చు ఒక్కొక్కతో వేదాంత ఘట్టముల శ్రీధరీయ వ్యాఖ్యానితో పాటు ఉన్నారు పాఠకులకు పరగరాని కొయ్య అయిన తత్వ విషయముల అందరికి చేతదిచ్చినట్లు చెప్పు వచనత్కంఠ పూర్వ భాగములోని పద్యం శ్రీధరీయ వ్యాఖ్యానంతో ూల చతుర పంచాత్మా సప్తష్ట నవాక్ష్యాది వృక్ష ఇంతటి విషయం వచ్చే శీస పద్యములో వివరించున్నాడు శ్రీ పాపన గారు ప్రకృతి యొక్కటి సాధు తలములు దుఃఖ దుఃఖములు గుణములు మూడు వేళ్ళు సగ రసంబులు నాలుగు ధర్మార్థ ముఖరంబులెరిగడి విధములు ఐదింద్రియములు ఆరు స్వభావములు అశోక మోహాదులు వర్ములు రాజు ఒక్క ఐదు బుద్ధి మరో అంకృతులు అని చేతపడినట్టు అడిగినాడు ఇట్లు పోతన భాగవత కవిత్వ రసము కట్టిరసమునొకటి కోడై భాగవతమునకొక వైశిష్టం నాపాదించినవన అత్యధురంగా అందుకే భాగవత గ్రంథమును అనువాదకం మూల గ్రంథం వరకు మహకవి పోతన చేతిలో భాగవతానువాదము పడుతున్న ఆయుష జాతి పేరు మరణాదులో చచ్చిన పురాణములు అనువదించిన సాహిత్య దుఃఖముతో ఉత్తమముల్యను భాగవత పురాణములు అబాల గోపాలమునకు ఆదరణీయము కాదు తాము భాగవతానువాదము తనకు దచ్చినందుకు ధన్యూరమైన చిత్తన నన్నయాగుడు అన్ని పురాణములు తెలుగు చేసిన నా అదృష్టం గుణ భాగవతము తెలుగు చేయట నా అదృష్టం భయం అయి దీన్ని తెలివి పునర్జన్మము లేకుండా చేసుకునిదాడు చక్కకు బంగారముల చక్కని పనివాడు సాక్షినట్టు భాగవత కథకు కోతన కలిపి ఆయన తన పుణ్యఫలం అనుకున అనుకొని మన పుణ్యఫలం ఉన్నది భాగవతం మదీయ పూర్వజన్న సహస్ర సంగిత తలంబు శ్రీమన్నారాయణ కథాప్రపంచ విరచనా కుహలుండనై ఒక్క రకాంశాకాలం సోమోపరాగంబు రకంగయ్య సజ్జనానుగతంబున అభ్రంకట సము భంగయని పంపుడి చెడవి మహనీయ మంజుల పొడిన తలంబున మహేశ్వర త్యానుడు జి నీకు నీడిక వచలుండనైంది సుతాసనేతుడై రామభక్కు తమలక్షనపడినాడు నారాయణ కథా రచనా స్పృహలుండేశ్వరం చూసిన రామదర్శనము చేసినది హరికీర్తి అడుగుటే అనిపిడు శ్రీ పాశిగారి అతని కోరిక నారాయణ కథా ప్రవచన సుసూహరత్వంలో తన ఇష్టదైవమైన రామచంద్రున కుతారసు కాబోతుంది రామహద్రుడు ప్రత్యక్షము భవబంధముగా ఆంధ్ర భాగవతమును నా కలిపితం ఉన్నాడు అతడి ఈతతో కంట నిర్భూజుగాక కలి జ నిర్గుణునపై చరిత్రేయు అది లేనప్పుడు కథాప్రవచన కుతూహలం ఇస్తుంది గుణవంతునే సుతుహర నిర్గుణుడైన ఎకోవాచో నివర్తే మనసా సహా అనవలసినదే ప్రాకానికి ఆకాలం మునుగటం సగుణపర బ్రహ్మము పాటకున భక్తులతో సేవించబడినట్లు పూర్ణ చంద్రునొక్క చెట్టు చుట్టలు సేవించటం దానికే సంకేతం వినమన్న సూర్యుడు అప్పుడు గతి సత్తా అనుసంధానమే అది నిర్గుణ బ్రహ్మ పద్ధతి ఆ సూర్యుని పేదమే చంద్రునిలోనున్నది చూడం అది దర్శనీయతను ఘటించాలి సోమోపరాగ సమయమంతా కత్తునికి భగవానుకి మధ్య మాయాధ్యాయావరణం ఏర్పడుట స్థుతి దాని గర్పుకతో గంగలో పుంకవలే జ్ఞానవార్ అనుగవలే కత్తితరంగముల తేలవలే మరిన మనపది కథాని అశ్వసించాలి పోతన భాగవత వైశిష్ట్యం గురించి ప్రముఖ కవి పండితులు మానమాములే వరదాచారులు గారు ప్రసంగం విన్నారు ఈనాటి సజేశ్వరాలు ధారావాహిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి